శ్రీగరుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతి పురాణానామాలయ భగవత్పాదశంకరం లోకశంకరం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాన్నిస్వాణి భూత ఆత్మన్యవాను పశ్యతిభూషు చాత్మానం తపో నీజుగుప్సతే సో సర్వప్రాణుల యందు ఆత్మభావము కలిగి ఉండుట సర్వాత్మభావము అంటారు ఈ మోక్షానికే మరో పేరు మోక్షానికి వివరణ పర్యాయం పర్వాత్మభావము అన్నా మోక్షమున్నా ఒకటే ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మై సెల్ఫ్ ఆత్మావా ఇదకం సర్వం అని తెలుసుకుని అలా ఉండిపోవడమే ఆ మోక్షము అటువంటి ఆత్మ సర్వాత్మభావం గలవాడికి కొందరిపై ఇష్టము కొందరిపై అయిష్టము అలాగే ఉండదు అంటే వీళ్ళందరినీ వెళ్ళి షేక్ హ్యాండ్స్ చూస్తూ హలో అంటూ ఉంటాడు అని అభిప్రాయం కాదు ఎవరిని పని కట్టుకుని జుగుప్సను చేయడు ఏ హ్య భావమును కలిగి ఉండడు సో భాష్యకారులు అలాగే వదిలేస్తారు దీనికి ఇంకా సన్నంతము గోపా గుపు రక్షణ అనే అన్నది కూడా చెప్పి ఇవాళ్ళు చెప్తారు నేను అది కూడా మీతో ప్రస్తావన చేసి ఉన్నాను సో ప్రాప్తస్యవ అనువాదోయం తోన్న విజుగుప్సతే అంటే అది ఒక విధిగా ఏమీ కాదు నేను ఎవరిని ద్వేషించకూడదు కాబట్టి ద్వేషించను అన్నది సాధకులకు ఉంటుంది అలాగా సాధనావస్థలో ఉంటుంది సిద్ధావస్థలో అలా ఉండదు నేను ద్వేషించకూడదు కాబట్టి ద్వేషించను అన్నట్టుగా ఉండదు సిద్ధావస్థలో ఎలా ఉంటుందంటే ద్వేషం అసలు ఆ అంతరంగంలో ఉదయించనే ఉదయించదు కాబట్టి ప్రాప్తస్యవ అనువాదోయం అంటే జ్ఞాని యొక్క స్థితి ఏదైతే సంసిద్ధమై ఉన్నదో జ్ఞానికి ఉన్నటువంటి స్థితి అది దాన్ని తిరిగి చెప్పడమే తప్ప జ్ఞాని ఇలా ఉండాలి అని విధి కాదు లేకపోతే జ్ఞానికి ఒక సూచన కాదు జ్ఞాని యొక్క యథాతథ స్థితిని పునః ఇంకోసారి ప్రస్తావన చేయుట మాత్రమే ప్రాప్తస్యవ అనువాదోయం సర్వాత్మన అన్యత్ దుష్టం పశ్యతో సో ఘృణ అంటే నింద నింద అనేక రూపాలు ఏ హియభావము కూడా నిందే లో అనే ఒక దృష్టితో చూడడం కూడా నిందే కాండెసెండింగ్ యాటిట్యూడ్ అంటారు దాన్ని కూడా కాండెసెండింగ్ యాటిట్యూడ్ అని విన్నారు ఎప్పుడైనా అంటే నేను గొప్పవాడను ఇతరవాడు తక్కువ వాడు అనే ఉద్దేశంతో మాట్లాడ్డాం దానికి ఆండర్సెండింగ్ ఐటిట్యూట్ అని సో అది కూడా నిందలో భాగమే ఈ విధమైనటువంటి తక్కువ చూపు చూడడం చిన్న చూపు చూడడము ఏ హేయభావంతో చూడడము ఇవన్నింటికి నింద అని పేరు ఘణాశబ్దము అనకు అర్థము అటువంటివి ఎప్పుడు ఉంటాయి తనకంటే భిన్నముగా ఇతరమును చూపుత అప్పుడు మాత్రమే ఆత్మన అన్యత్ తనకంటే ఆత్మకంటే భిన్నమైన దానిని చూచుట అంటే భేద దృష్టితో చూచుట తక్కువ చూపుతో చూచుట దృష్టం చేతనే సమా జగత్తును చూసేప్పుడు గుణదోష దృష్టితో చూడటం ఒక పద్ధతి సాధారణంగా లౌకి లౌక్యులు అలా ఉంటారు గుణదోష దృష్టితో చూస్తారు ఇది మంచి ఇది చెడు అని ఎలా చూస్తారు లౌక్యులు లోకల్లో లౌకికులు తర్వాత మీకు మతం దగ్గరికి వచ్చేప్పుడు కూడా గుణదోష దృష్టి చాలా బలంగా ఉంటుంది ఇంకా లౌకిల్లో గుణదోష దృష్టి వ్యవహార సందర్భంగా కొద్ద ఉంటుంది వీరాజ్ మతాధికారులు ధర్మాధికారులు అనబడే వాళ్ళకి గుణదోష దృష్టి చాలా కఠోరంగా ఉంటుంది వాళ్ళు వీడు మంచి వీడు చెడు అని తరోగా డివైడ్ చేసి పెడతారు సో అటువంటి గుణదోష దృష్టి సమాజంలో అన్ని సందర్భాల్లోనూ మీకు కనపడుతుంది అటువంటి దృష్టి అది జ్ఞానికి ఉండదు ఇది అలా డివైడ్ డివిజన్ ఉండదు సో గుణదోష దృషిర్దోష గుణస్తూభయవర్జిత అని ఏకాదశ స్కంధం భవగీతలో మాట ఉన్నది ఏది దోషము ఏది గుణము అని అడిగితే శ్రీకృష్ణుడు అంటాడు ఇది గుణం ఇది గుణము ఇది దోషము అని విడదీస్తూ చూడడమే దోషము గుణదోష దృషిర్ దోష మరి గుణం ఏమిటి గుణస్థు ఉభయవర్జిత రెండు గుణదోషములు రెండూ లేకుండా సమానంగా చూడడం అనేది గుణము దృష్టి సో ఇప్పుడు మీరు వెళుతూ ఉంటారనుకోండి ఎవడో ఏదో ఒక తవగా మాట్లాడేవాడు ఒకడు ఇంకోడు మహావిద్వాంసుడు ఉంటాడు ఇద్దరిని ఎందుకు సమానమైన ఆత్మను దర్శించుట వ్యవహారంలో యథోచితంగానే ఉంటుంది వ్యవహారంలో సందర్భరహితంగా ఉండదు దృష్టి సు ద విషన్ కనుక ఆత్మ భిన్నమైన దానిని చూచుట గు గుణదోష దృష్టితో చూచి అది దృష్టము దోషము గలది అన్ని నిర్ధారించుట అనేవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఘృణ అనేది ఉంటుంది ఆత్మస్వరూపంగా చూసే సందర్భంలో ఘుణకు తావు ఉండదు ఆత్మానమేవా అత్యంత విశుద్ధం నిరంతరం పశ్యత ఘణా నిమిత్తం అర్థాంతరమస్తి అది సో చూ చూసేప్పుడు ఏది చూస్తున్నాడు అని చూసివాడు చూపును బట్టి ఉంటుంది చూపును బట్టి కనపడేది కనపడుతుంది అక్కడ కనబడేదాన్ని బట్టి చూపు ఉండదు చూపును బట్టి కనపడుతుంది మామూలుగా లోకంలో వాట్ ఈజ్ ఐసీ ఇట్ ఈస్ దెర్ఫోర్ ఐసీ ఇది లోక దృష్ట్యా ఇట్ ఈస్ దెర్ఫోర్ ఐసీ లోకం అందరూ అలాగే అనుకుంటారు ఉంది కాబట్టి చూస్తున్నామని ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారు ఉంది కాబట్టి చూస్తున్నారా సినిమాలో ఉంది కాబట్టి చూస్తారా ఉంది కాబట్టి చూడరు చూస్తారు కాబట్టి ఉంటుంది స్వప్నంలో ఉంది కాబట్టి చూస్తారా చూస్తారు కాబట్టి ఉన్నట్టు అనిపిస్తోందా కాబట్టి ఐ సీ దేర్ ఇట్ ఈజ్ అలాగే రజ్జు సర్పంట్ దృష్టాంతంలో కూడా ఐ సీ ది సర్పెంట్ దేర్ ది సర్పెంట్ ఈజ్ ఆ సమయంలో దీన్ని దృష్టి సృష్టివాదము అని అంటారు దృష్టిరేవ సృష్టి వీడు వీడు చూస్తాడు సర్పాన్ని అదే సర్పం యొక్క సృష్టి అంతేగాని అక్కడ సర్పం గుడ్డు నుంచి వచ్చిన సర్పం ఏం కాదు అది గుడ్డు పొదిగితే వచ్చిన సర్పం ఏం కాదు వీడు చూడడం వల్ల వచ్చిన సర్పం దృష్టిరేవ సృష్టి అలాగే సినిమాలో అప్పుడు హీరో పుడతాడు చిన్నపిల్లాడు పుడతాడు పుట్టి పెరిగి పెద్దవాడే హీరో అవుతాడు అదంతా అక్కడ యథార్థంగా జరుగుతున్నదేమీ కాదు వీడు చూస్తాడు అలాగా దెన్ ఫోర్ దృష్టిదేవ సృష్టి మీరు శత్రువుని చూస్తున్నారనుకోండి మీ దృష్టి శత్రువు అంతే అండ్ శత్రువుగా మీరు చూస్తున్నారు కాబట్టి శత్రువు కూడా దట్స్ ఇట్ మీరు శత్రువుగా చూడటం మానేశారనుకోండి శత్రువు కానీ సో కాబట్టి దృష్టిరే వ సృష్టి అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దేహాభిమానం గలవాడు ఏం చూస్తాడు దేహములను తనను తాను దేహముగా చూస్తాడు కాబట్టి అంతటా వాడికి దేహాలే కనపడతాయి తర్వాత జెండర్ అభిమానం గలవాడికి అంతటా జెండర్ కనపడుతుంది తర్వాత ఇమోషనల్ పర్సన్కి అంతటా ఇమోషనల్ పీపుల్ కనపడతారు స్కాలర్స్కి అంతటా స్కాలర్షిప్ రిలేటెడ్ దృష్టి ఉంటుంది వీడు వీడు పండితుడు వీడు కాదు అని అలా ఉంటుంది ఆ దృష్టి ఉంటుంది ఆ స్కాలర్షిప్ వాడి బుద్ధిని ఆ విధంగా ఒక లెన్స్ కింద పనిచేసి అందరూ కూడా స్కాలర్సు నాన్ స్కాలర్సు అనే విధంగా చూస్తారు ఒకసారి ఎక్కడో భోజనానికి అంటే అంతవరకు సభ వేద సభ శాస్త్ర సభను భోజనానికి వెళ్తున్నాం అదే పండితులు ఉంటారు కదా మామూలుగా ఈ పండితులు భోజనాలు అంటే పొట్టుపంచలు చెము నీళ్లు పట్టుకుని అలా భోజనాలకు వెళ్తూ ఉంటారుగా సో అలాగ పద్ధతిగా కొంత మడి ప్రాచీన పద్ధతి ఆర్థడాక్స్ వేలో చేస్తారు అలాగే పట్టు పొట్టుపంచు కట్టుకుని చెట్టుకుని ఒక సద్బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణుడు కూడా దాంట్లో ఆయన కూడా వస్తున్నాడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు ఆ గేటు దగ్గర యజమానుడు ఆయన ఆపాడు ఆపి నేను ఆయన ఉన్నాను ఆయన ఆపేశాడు ఏమంటే మీరు ఏం చదువుకున్నారని అడిగాడు అరే భోజనం దిగి చదువు ప్రసక్తే ఉంది మీరు వేదం చదువుకున్నారా శాస్త్రం చదువుకున్నారా ఏమిటి అసలు మీ సభలో మీ పాత్ర ఏమిటి చెప్పి మీరు లోపలికి వెళ్ళాలి సభలో వాళ్ళే తింటారు ఇక్కడ అని అంటే చాలా నేను అన్నాను చాలు చాలండి ఊరుకోంలాగా తప్పది పదండి అవి రండి అది వెళ్ళిపోయాను లోపలికి అలా ఆపేయకూడదు కదా ఆయన చదువుకున్నది తక్కువేవచ్చు ఆయన ఏం చదువుకోకపోయి ఏదో ఇక్కడ అందరూ పండితులు ఉన్నారని పాపం ఆయన వచ్చారు భోజనానికి వచ్చారు భోజనం పెట్టాలి కానీ అలా చూడకూడదు ఇక అలా ఉంటుంది స్కాలర్షిప్ ధోరణి గలవాడి దృష్టి అలా ఉంటుంది కాబట్టి తను పండితుడు కనుక లోకంలో అందరూ పండితులు అపండితులు భాషిస్తూ ఉంటారు కాబట్టి మనిషికి తన ఎందు ఎట్టి దృష్టి ఉంటుందో అదే దృష్టికి తగ్గట్టుగా జగత్తు కనపడుతుంది ఇక్కడ మనం జ్ఞానిని చూస్తున్నాము ఈయన ఏం చూస్తాడంటే ఆత్మానమేవ పశ్యతి పశ్యత ఇప్పుడు ఆత్మనిష్టయే కలిగి ఉంటాడు ఆత్మస్వరూపాన్ని చూస్తూ ఉంటాడు తనను తాను చిన్మయునిగా దర్శిస్తాడు నేను చిన్మయుడను చిన్మయం సత్ అది నా స్వరూపము చైతన్యఘనమైన ఉనికి నా స్వరూపము అని దర్శించే మహాత్ముడికి అంతటా అదే కనపడుతుంది చైతన్య చిన్మయస్సతే దర్శనమిస్తుంది అంతటా చిన్మయస్సతే ఇప్పుడు కాళిదాసు హిమవత్ పర్వతంగా చూశాడు చూసి హిమాలయో నా దేవతాత్మ అన్నాడు హిమాలయ దేవతాత్మ హిమాలయాన్ని మీరు అనేక రకాలుగా చూడవచ్చు ఇలాగా ఇట్స్ ఇట్స్ ఇట్స్ ఎ ఇట్స్ ఎ ల కలెక్షన్ ఆఫ్ స్టోన్ అని చూడవచ్చు పెద్ద పెద్ద రాళ్ల యొక్క సముదాయము అని చూడవచ్చు జడ దృష్టి లేకపోతే ఇక్కడ ఇక్కడ మనం ఉన్నట్లయితే ఇక్కడ స్నానమది చేస్తే గంగాది నదుల్లో మనకి పుణ్యం వస్తుంది ఇది దేవభూమి ఇది పుణ్యాన్ని ఇచ్చేటువంటి స్థానము ఆ రకంగా అది మతపరమైన దృష్టి ధర్మపరమైన దృష్టి ఆ ఉంటుంది అలా చూడవచ్చు అసలు వాస్తవానికి హిమాలయము అనేది హిమాలయము యొక్క జ్ఞానం ఉండబట్టే హిమాలయం ఉంటుంది ఎస్ఏఎస్టీ పరిస్థితి అని చెప్పాను కదా జ్ఞానం జ్ఞాన భిన్నంగా వస్తూ ఉండదు కాబట్టి హిమాలయము అంటే ఘట జ్ఞానం కంటే భిన్నంగా ఘటమనేది ఏది ఉండదు ఘట జ్ఞానమే ఘట రూపంగా భాషిస్తుంది సర్పజ్ఞానమే సర్పంగా భాషిస్తుంది ఘట జ్ఞానమే ఘటంగా భాషిస్తుంది సినిమాకి వెళ్ళినప్పుడు మీ సినిమా జ్ఞానమే అక్కడ సినిమాగా భాషిస్తుంది జ్ఞానం కంటే అక్కడ ఏమి ఉండదు ఇప్పుడు మీరు స్వప్నంలో కొండ చూస్తారు స్వప్నంలో కొండ చూశారంటే అర్థమేంటి అక్కడ కొండ అనగానేమి స్వప్నంలో కొండ యొక్క జ్ఞానమే కొండ అంతే కదండి అలాగే హిమోత్ప జాగ్రత్త కూడా అంతే హిమాలయము యొక్క జ్ఞానమే హిమాలయం కాబట్టి హిమాలయము అంటే అది చైతన్యంగా దర్శిస్తారు అది చైతన్యం ఈ జగత్తులో చైతన్యం తప్ప ఇంకేదీ లేదు జడము చేతనమునందు కల్పితమే కాబట్టి ఇప్పుడు సినిమాకి వెళ్తారు ప్రకాశంలో చేత చేతనములు జడములు అన్నీ కల్పించబడతాయి ఇది చేతనమన్నా అది ప్రకాశమే ఇది జడమన్నా అది ప్రకాశమే స్వప్నంలో మీరు కొండ చూస్తారు మనిషిని చూస్తారు ఆ మనిషి చేతనుడు కొండ అచేతనము జడము కానీ మీ చైతన్యమే మీ కాన్షియస్నెస్సే చేతనుడైన వ్యక్తిగా అచేతనమైన పర్వతంగా భాషిస్తూ ఉంటుంది అది వాస్తవంలో చైతన్యమే కాబట్టి ఈ సృష్టిలో చైతన్యం తప్ప ఇంకేదీ లేదు జడం కనపడుతుందండి అంటే పాము కనపడటం లేదా మరి ఉన్నది త్రాడై అయినప్పుడు పాము కనపడినట్టుగానే ఉన్నది చైతన్యమే అయి అది భిన్న భిన్నములుగా కొన్ని జడములుగా కొన్ని ప్రాణము కదిలేవిగా కదలనివిగా భాషిస్తూ ఉంటాయి మీరేమంటారు మనిషి కదులుతున్నాడు టేబుల్ కదలటం లేదంట వాస్తవంలో కదులుతున్న మనిషిలో కథలని అంశాలుంటాయి కదలని టేబుల్లో కదిలే అంశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మిడిల్ జోన్స్ అంటారు స్థూలంగా చూసినప్పుడు కదిలేవి కదలనివి ప్రాణము గలవి ప్రాణము లేనివి చేతనములు జడములు ఆత్మదృష్టితో చూసేవాడికి సర్వము చైతన్యము యొక్క ప్రకాశ చైతన్యము యొక్క విలాసగానే భాషిస్తుంది కాబట్టి సో ఆత్మానమేవ పశ్యత ఆత్మచైతన్యమున్నప్పుడు అంటారు కదా జగత్కి వచ్చిన జాగ్రత్త అన్నీ ఉండవు అవన్నీ కూడా మిథ్యా రూపములే బట్ దట్ ఈ పాయింట్ హియర్ ది పాయింట్ హియర్ ఈస్ లో ఉండే అనేకత్వం ఏమిటి చైతన్యమే స్వప్నంలో ఉండే జడచేతన విభాగం చైతన్యమే చైతన్యమే జడము చైతన్యమే చేతనము అది దట్ ఈస్ ది పాయింట్ సరే మిథ్యాత్వం అనేది అలా ఉంచండి అది తస్థివా అది ఉండనే ఉన్నది బట్ ఆ కనపడి మటుక్కు అది ఏమిటి అని మీమాంస చేసినప్పుడు చైతన్యమే అలా ఇప్పుడు నేను ఘటమును చూస్తున్నాను అని మీరు దాన్ని పరిశీలించండి నేను ఘటమును చూస్తున్నాను నేనంటే ఏమిటి చైతన్యం కాదు ఓకే ఘటమును చూస్తున్నాను అంటే ఘటమంటే ఏమిటి ఘటజ్ఞానం ఎక్కడ కలిగింది ఘట దేశమునందా హృదయ దేశమునందా హృదయ దేశమునందే కాబట్టి ఘటమును అంటే ఏమిటది చైతన్యం కాదు అది చైతన్యమా మట్టియా హృదయ హృదయ దేశమునది ఘటజ్ఞానం కలిగితే అది మట్టియా చైతన్య చైతన్యము చూస్తున్నాను చూడడం అంటే ఏమిటి చైతన్యమే కదండి కాబట్టి నేను ఘటమును చూస్తున్నాను అన్నప్పుడు అహం ద్రష్ట అనే ఫిక్సేషన్ అనే దృష్టి దాని చేత అవచ్ఛన్నమైన చైతన్యానికి అహం అని పేరు చూపు అనే దాని చేత అవచ్ఛిన్నమైన చైతన్యానికి చూచుటా అని పేరు ఘటాకారముచే అవచ్ఛన్నమైన చైతన్యానికి ఘటమని పేరు అంత చైతన్యమే ఘటం చూసినప్పుడు ఆ ఘటం మీ లోపల ఉంటుంది మీరు చూసి ఘటం మీ లోపల ఉంటుంది కాదండి బయట ఉన్నట్టుగా చూస్తూ బయట అన్నది కూడా మీ లోపలే ఉంటుంది బయట అనే మాట కూడా ఆ విష బయట అనే థాట్ కూడా మీ లోపలే ఉంటుంది కాబట్టి సర్వము చైతన్యమే కాబట్టి ఆత్మ చైతన్యము కంటే ఇతరము ఏదీ లేదు తర్వాత నిరంతరం ఇప్పుడు నిరంతరం అంటే గ్యాప్ లేదని అంతరం అంటే గ్యాప్ ఇక్కడ టేబుల్ ఉంది అక్కడ తలుపు ఉన్నది మధ్యలో గ్యాప్ అంతరం బట్ మధ్యలో ఆకాశము మధ్యలో ఆకాశము హౌ కెన్ యూ సే అ గ్యాప్ ఇట్ ఈజ్ నాట్ వైడ్ ఇట్ ఈజ్ అ స్పేస్ ఇట్ ఈజ్ ఎయిర్ అదేవిధంగా సినిమాలో గ్యాప్ ఉందనుకోండి ఒకటి నిలబడతాడు వాడి పక్కన ఇంకొక గోడ ఉంటుంది మధ్యలో గ్యాప్ ఉంటుంది అది గ్యాప్ ప్రకాశమా ప్రకాశం దెర్ ఈజ్ నో గ్యాప్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రకాశ అలాగే ఈ జగత్తంతా కూడా చైతన్యమే ఆత్మ ఆ చైతన్యమే నా స్వరూపము కనుక నిరంతరం వాయుడంటూ వాయుడ్ అంటూ ఏముండదు మీరు వాయుడ్ అన్నది కూడా చైతన్యానికే వాయుడ్ అని పేరు పెట్టుకుంటారు అంతే దథింగ్ లైక్ వాయిడ్ ఇది ఖాళీ అన్నారు ఖాళీ అంటే ఏమిటి శూన్యమేం కాదు ఆకాశానికి ఖాళీ అని పేరు పెట్టుకున్నారు అంతే కాబట్టి అత్య నిరంతరం అత్యంత విశుద్ధం ఇప్పుడు మీరు ఒక దుష్టుని చూస్తారు ఒకడు దుష్టుడు వాడిలో దుష్టత్వం ఉంటుంది వాటి దుష్టుడే వాడేమీ సత్పురుషుడేం కాదు దుష్టుడే కానీ వారి అందరి ఆత్మ చైతన్యమునకు ఆ దుష్టత్వము అంటదు అలాగే ఇంకొకడు సత్పురుషుడు ఉంటాడు ఆ మంచితనము కూడా ఆత్మచైతన్యానికి అంటారు అంటే అభిప్రాయం మంచి చెడు అన్నవి ఒక లెవెల్లో ఉంటాయి తప్ప ఆ లెవెల్కి దాటినట్లయితే మంచి చెడు అన్నవి ఉండవు మీకు ఉన్న లెవెల్లోనే స్టాండ్ పాయింట్ని మారిస్తే మంచి చెడు అవుతుంది చెడు మంచి కాబట్టి మంచి చెడు అన్నవి వాటిని అలా పెర్మనెంట్గా తీసుకోకూడదు అవి ఓ పాయింట్లో ఒక పర్టికులర్ స్టాండ్ పాయింట్లో మంచి చెడు అన్నవి ఉంటాయి అప్సల్యూట్గా మంచి చెడు అన్నది ఏదీ ఉండదు అప్సల్యూట్గా ఇప్పుడు మొక్కని తుంపడం మంచి చెడ అంటే అది తుంపి కూర ఉండి ఎవరికైనా సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టారనుకోండి మంచి ఖాళీగా రోడ్డప్పుడు వెళ్తూ తుంపారనుకోండి చెడు కాబట్టి అప్సల్యూట్ మంచి చెడు అంటూ ఏదీ ఉండదు ఆ సందర్భాన్ని పెట్టిపోతుంది ఇంతకీ అది మిథ్యా జగత్తులో అంతర్భాగమై ఉంటాయి మంచి చెడులు కాబట్టి మంచి చెడులకు అతీతముగా అత్యంత విశుద్ధమైన అదే అత్యంత విశుద్ధమంటాయి మంచి చెడులకు అతీతమైన ఆత్మతత్వమును సర్వమును వ్యాపించి ఉన్నదిగా అదే తన స్వరూపముగా దర్శిస్తాడా జ్ఞాని అటువంటి దర్శికి దర్శ అటువంటి దర్శనము జ్ఞానికి పశ్యత చూసేవానికి ఘణా నిమిత్తం అర్థాంతరం నాస్తి అసలు ముందు ఆత్మకంటే భిన్నమైన మరి వస్తువు ఉండాలి అంత అర్థాంతరం అంటే అన్య అర్థ అర్థాంతరం మరి ఒక అర్థము మరి ఒక వస్తువు మరి ఒక సెపరేట్గా ఆత్మకంట భిన్నమైనది ఒకటి ఉండాలి దానికి మంచి చెడుల కొలబద్దను అప్లై చేస్తే అప్పుడు ఘృణ అది చెడుగా తేలాలి అప్పుడు ఘృణ అనేది బయలుదేరుతుంది అసలు ఆత్మకంట భిన్నమైనది ఏది లేనేలేదు మంచి చెడుల కొలబద్దని విడిచిపెట్టి చాలా అయిపోయింది ఇంక ఘృణకు హేతు అదృష్టియే ఉండదు కనుక ఆత్మజ్ఞానికి ఘోణ అనేది ఉండదు ఇది ప్రాప్తమేవా ఇది ఉండకూడదని విధేయమే కాదు అది ప్రాప్తమేవా ఆ పరిస్థితి ఆత్మస్వరూపానికి ఆత్మస్వరూప జ్ఞానము ఆత్మ ఆత్మసాక్షాత్కారము గలవానికి అత్యంత సహజమైన స్థితి మాత్రమే అంటే ఆ ఆత్మస్వరూపజ్ఞానం కలిగిన తర్వాత ఇంక అందరినీ తిట్టడం మానేస్తాడు అందరినీ ద్వేషించడం మానేస్తాడు ఏదో కొత్త లక్షణం ఒకటి సంపాదించుకొచ్చాడు అని చెప్పడం అభిప్రాయం కాదు టీకాకారుడేం రాశాడు చూస్తున్నాను అది అత్యంత సహజ స్థితిని వర్ణించేటువంటి వాక్యము మాత్రమే తోన విజుగుప్సతే ఇది ప్రాప్తమేవా అన్నమాట అందువలన ఆత్మసాక్షాత్కారము వలన జుగుప్స అనేది ఆత్మజ్ఞానయందు ఉండదు అని ప్రాప్తమును అను ప్రాప్త ఇది ప్రాప్తమేవా అది సిద్ధించియే ఉన్నది ఆ విషయాన్ని మంత్రము అనువాదము చేసినది అంతే అక్కడ తతహ అనే శబ్దానికి అనంతరము అనే అర్థము కాదు అనంతరము అని అర్థం చెప్తే ఆత్మజ్ఞానం వచ్చింది ఆ తర్వాత ఘురణ పోయిందని అలాగా అలాగంటే ఒక క్రమాన్ని చెప్పడంలో అక్కడ తాత్పర్యం లేదు ఉన్న స్థితిని ప్రకటించుటాయే కాబట్టి తత అంటే అనంతరం అని కాకుండా తత తస్మాత్ దర్శనాత్ అని అర్థం చెప్పుకుంటే సరిపడుతుంది మంచిది ూత ఆత్నో త్రో మోహ ఏమను ఇది కూడా ఈ మంత్రం కూడా చెప్పి మంత్రమే ఇటు వచ్చి అధికంగా సర్వాత్మభావము గల జ్ఞానికి సంసారబంధము పోయినది అనే అంశము కూడా జోడిస్తున్నారు ఇక్కడ అంచేతనే భాష్యకారుల అవతారిక ఏమన్నదంటే ఇమమే వాత్ర ఆహార మంత్రములకు జామిత అనే దోషము లేదు అని ఇంతకుముందు చూసి ఉన్నాము కాబట్టి ఇదే అంశాన్ని ఈ సర్వాత్మభావము అనే అంశాన్ని మరొక్కసారి ఇంకో మంత్రము చెప్తోంది కానీ చెప్పే స్టైల్లో కొంత భేదము కలదు ఎస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మైవ అభూత్ ఆత్మయే అగుచున్నదో అగుచున్నవో సకల ప్రాణులు ఆత్మయే అగుచున్నదో అభూత్ ఏకవచనం ఆత్మదృష్టితో ఏకవచనం సర్వాణి భూతాన్ని అన్న దృష్టితో అయితే బహువచనం అయి ఉండాలి కానీ ఆత్మదృష్టితో ఏకవచనం ఎస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మైవ అభూత్ ఆత్మ ఏకవచనం కదా ఎవరికీ విజానత విజానత అంటే జానత అంటే తెలుగుతున్నవానికి అంటే విశేషైన జానాతి విశేషముగా తెలియవానికి విశిష్య జానాతి అంటే ఊరికే తెలుస్తుందంటే ఇది ఇల్లు ఇది గోడ అది ఒక్క అది నక్క ఇది తెలియడం తెలియడం ఆత్మ అనాత్మ వివేకపూర్వకముగా తెలియవానికి విశిష్య జానాతి అంటే విశేషపూర్వకంగా ఇది ఆత్మ సత్యము ఇది అనాత్మ మిథ్య అనే తేడాతోటి దర్శించేవానికి వివేక జ్ఞానపూర్వకంగా తెలియవానికి వివిక్ష్య జానాతి వివి విజానత అంటే విజానత షష్ఠీ ఏకవచనం మామూలుగా లట్టులో చెప్పాలంటే విజానాతి వివిక్ష్య జానాతి వి అంటే వివేకపూర్వకముగా తెలుసుకుంటూ ఉంటాడు ఆత్మ అనాత్మ వివేకపూర్వకముగా తెలుసుకుంటాడు పశుదేహమును చూసే పశువు దేహము దేహమే ఆత్మ అనుకున్నాడు అనుకోండి అప్పుడు వాడికి ఘోణ ఉంటుంది ఆత్మ అనా తనకంటే భిన్నమనే దృష్టి కూడా ఉంటుంది అలా కాకుండా దేహము అనాత్మ దాంట్లో ఉండే చైతన్యముటికే ఆత్మ అని వివేకపూర్వకంగా దర్శించేవాడు వాడు సమదర్శనము అనే ధర్మాన్ని కలిగి ఉంటాడు సమదర్శనం అని అనుకున్నాం కదా కాబట్టి వివిచ్య జానాతి విశిష్య జానాతి వి వీకి లేదా లోకంలో అందరూ చూచేదానికి విరుద్ధంగా ఈయన చూస్తాడు విరుద్ధం జానాతి విరుద్ధం వారి విపరీతం జానాతి లోకంలో అందరూ భిన్న భిన్నాలుగా చూస్తూ ఉంటారు ఇది వేరు అది వేరు అని ఇది మంచి అది ఇచ్చాడు అని అలాగా ఆపోజిట్స్ కింద విడగొట్టేసి చూస్తూ ఉంటారు లోకంలో అందరూ అలాగే చూస్తారు దానికి తలకిందులు దృష్టి లోకదృష్టికి శాస్త్రదృష్టి తల్లకిందులు ఎప్పుడూ అలాగే ఉంటుంది లోకదృష్టి వేరు శాస్త్రదృష్టి వేరు మనం లోకదృష్టిని తెలుసుకోవాలి కానీ శాస్త్రదృష్టియే సత్యమని కూడా గ్రహించాలి లోకదృష్టిలోనే పడిపోకూడదు ఇప్పుడు సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడు అన్నది లోకదృష్టి ఈ లోకదృష్టికి ఉదయ ఉదయకాలము అస్తమయ కాలము పుస్తకాలు పంచాంగాల్లో రాసి కూడా పెట్టుకుంటారు ఎందుకంటే కర్మ చేసేప్పుడు ఆ కాలంలో అవసరం ఉంటాయి ఈ టైంలో కర్మ ఉదయం టైం తెలుసు ఉదయం అంటే ఆవత బయటికి వెళ్ళి ఆకాశంలో చూసి అన్ని సందర్భాల్లోనూ వర్కౌట్ కాదు కాబట్టి టైం తెలుసుంటే ఉదయకాలం ఇది సాయంకాలము ఇది అని తెలుసుంటుంది కాబట్టి అలా కూడా రాసి పెట్టుకుంటారు పంచాంగాల్లో బట్ ది ఫ్యాక్ట్ ఈజ్ సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉండవు కాబట్టి లోక దృష్టికి విరుద్ధము శాస్త్రదృష్టి లోక దృష్టి ఏమనుకుంటారు అది కనబడుతోంది కనుక సత్యం అనుకుంటుంది యద్ృశ్యం తత్సం అని లోక దృష్టి శాస్త్రదృష్టి ఏమిటి యద్ృశ్యం తద్ మిథ్యా సామిథ్య అని కూడా ఏదైతే కనబడుతోందో అది మిథ్య అది అసత్యం అని అది శాస్త్రదృష్టి లోక దృష్టికి విరుద్ధం లోకంలో అందరూ ఇది మంచిగా అది చెడు అని అలా తెలుసుకుంటూ అదే గొప్ప జ్ఞానం అనుకుంటూ ఉంటారు దానికి విపరీతమైన జ్ఞానమైతుంది విజానత ఆ విధమైనటువంటి వివిఛ్య జానత విశిష్య జానత విపరీతం జానత అటువంటి ఆత్మ దృష్టి కలిగిన వానికి సకల ప్రాణులు ఆత్మరూపముగానే ఉంటాయి ఎస్మిన్ అంటే ఎస్మిన్ కాలే ఏ కాలమున్నందు అంటే జ్ఞానము పుట్టిన కాలము ఎస్మిన్ కాలే నేను అనుకుంటున్నాను ఆయనే అంటున్నారు కూడా ఆయన ఇట్స్ ఎన్ ఎక్స్ప్లోషన్ ఆత్మజ్ఞానము అన్నది ఒక ఎక్స్ప్లోషన్ అది ఆయనకి సర్వము ఆత్మరూపంగా దర్శించటం ప్రారం ప్రారంభమైపోతుంది సో సకల ప్రాణులను ఆత్మరూపంగా దర్శిస్తాడు సర్వాణి భూతాన్ని ఆత్మైవో అభూత్ ఆత్మవే అయిపోతుంది అభూత్ అంటే భవతి అని అర్థం వేదమంత్రాల్లో ఎక్కడ ప్యాస్టన్స్ వచ్చినా వర్తమాన కాలంలోకి మార్చుకోవాలి సో వర్తమాన సామీప్య వర్తమాన సామీప్యంలో ఉన్నదాన్ని వర్తమానంగా చెప్పడం ఎలాగో ఉన్నది వాటెవర్ సో మంత్రాలకి భూతార్థంలో ఉన్న ధాతువులన్నీ వర్తమానంగా పెట్టుకోవడం ఇది వైదిక ప్రక్రియ సో ఆత్మైవ భవతి సో సకల ప్రాణులు ఆత్మయ గుణం దీనికి ఒక ప్రాసెస్ ఉంది దీన్ని ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అంటారు ఇప్పుడు ఆత్మా ఇప్పుడు ఆత్మ అంటే సకల ప్రాణులు ఆత్మ అవ్వాలి టు బిగిన్ విత్ ఆత్మ అంటే ఎలా ఉంటుంది ఇదిగో ఇది ఆత్మ చాలా సంకుచితమైన దృష్టి ఉంటుంది సంకుచితమై ఇదిగో ఇది ఆత్మ టు బిగిన్ విత్ వీడు పెరిగి పెద్దవాడీ ఇంట్లో చాలా బాధ్యతగా ఉండి తల్లిదండ్రులతోటి బాధ్యతగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ కుటుంబం ఆత్మ అనిపిస్తుంది అంటే ఏమైంది ఇప్పుడు ఇప్పుడు దీంట్లో రెండు ఉంటాయి ఇంక్లూజివ్ అండ్ ఎక్స్క్లూజివ్ ఇంక్లూడ్ అండ్ ఎక్స్క్లూడ్ ఈనే ఇంక్లూడ్ చేసేప్పుడు కాంకేవిటీ అంటారు ఇలా కాంకేవ్ కింద కాంకేవ్ అంటే ఇలాగ ఇంక్లూడ్ చేయటం కాంకేవ్ కింద ఇలా చేపెట్టారు అనుకోండి కొంత ఇటు వస్తుంది మిగిలిన దాటిపోతుంది కాబట్టి వీడి ఆత్మలో కుటుంబ సభ్యులు అందరూ అవుతారు పెళ్ళవుతుంది పెళ్ళి అయితే ఆ అమ్మాయి కూడా కొత్తగా పెళ్ళి అవ్వడం అంటే వీడి ఆత్మలో అమ్మాయి వచ్చి ఇంక్లూడ్ అవుతుంది అప్పుడు మరి తల్లిదండ్రులు ఇంకా కొనసాగుతారా లేకపోతే పక్కన జరుగుతారా అన్నది వీ హెయిట్ అండ్ సి కొనసాగచ్చు ఉమ్మడి కుటుంబం అంటే కొనసాగుతారు ఆత్మలో అంతవరకు ఉన్న తల్లిదండ్రులు ఇంకా ఆత్మలో అంతర్భాగంగానే ఉంటారు అదే ఉమ్మడి కుటుంబం కాకుండా ఈ మధ్యకాలంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి కాబట్టి వాడి ఆత్మలో వాడు వాడి భార్య ఆత్మ వాళ్ళకు ఇద్దరు పిల్లలు కలుగుతారు అప్పుడు వాడి ఆత్మ అంటే ఇప్పుడు ఎంతమంది అయినట్టు నలుగురు ఇప్పుడు స్కూటర్ మీద వెళుతూ ఉంటాడు చూడండి ముందు అబ్బాయిని కూర్చోబెట్టుకుంటాడు వెనకాల భార్య కూర్చుంటుంది భార్యకి వీడికి మధ్యలో అమ్మాయి కూర్చుని ఉంటుంది స్కూటర్ మీద పోతూ ఒకటే ఆత్మ సో దాని దాని స్పిరిట్ మీరు అర్థం చేసుకోవాలి ఓకే అక్కడ ఆత్మ అంటే ఆల్ ది ఫోర్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ ఆత్మా ఏమండి కొంతమంది క్యాస్టిస్ట్ పీపుల్ ఉంటారు వాళ్ళు క్యాస్ట్ ఆర్గనైజేషన్స్ నడుపుతారు వాళ్ళు ఆ క్యాస్ట్ వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఒక పేట్రియార్క్ కింద ఉంటారు ఒక తండ్రి లాంటి వాడు ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ ఉన్నాడు అనుకోండి నేత యాదవులందరికీ ఆయన పేట్రియార్క్ యాదవులు అవ్వాలి యాదవ్ కాలకపోతే కాదు మళ్ళా మళ్ళీ అప్ టూ యాదవ్ ఆయన శ్రీకృష్ణునే పూజిస్తాడు ఎందుకు పూజిస్తాడంటే యాదవుడు కనుక రాముణ్ణి పూజించాడు ఎందుకంటే రాముడు యాదవుడు కాదు కదా సో అలా ఉంటుంది అనమాట దే ఆర్ లైక్ దాట్ నేను ఊరికే మీకు ఒక దృష్టాంతం చెప్పాను ఒక వ్యక్తిని గురించి చెప్తున్నాను మీకు అనుకోద్దు నేను న్యూస్ పేపర్లో వచ్చిన మాట చెప్పాను మీకు అంటే అలా ఉంటారు క్యాస్ట్ పీపుల్ అలా ఉంటారు ఇప్పుడు మీరు శ్రీశైలం వెళ్తే మీకు కనపడుతుంది కరె బ్రాహ్మణ సత్రము అని కనపడుతుంది అక్కడ బ్రాహ్మణుడికే ప్రవేశము క్షత్రియుల సత్రం అని ఒకటి ఉన్నది అక్కడ రాజులకే ప్రవేశము శెట్టి బలిజ సత్రం ఉన్నది అక్కడ శెట్టి బలిజలకే ప్రవేశము కొమ్మరి సత్రమున్నది అక్కడ కొమ్మర్లకే ప్రవేశము కన్యూ బిలివేటి రెడ్డి సత్రము రెడ్డికి మాత్రమే ప్రవేశం అక్కడ అంటే వాడు నేను శివభక్తుడిని అని ఎవడో అనుకోడు నేను క్షత్రియుడిని నేను రెడ్డిని నేను కొమ్మరిని అనుకుంటాడు తప్ప నేను శివ శివభక్తులకి సత్రం లేదు నేను శివభక్తుడిని అని మీరు వెళ్తే వాడు మిమ్మల్ని బయటకు పంపిస్తాడు సత్రం లేదు కొమ్మరి అంటే అదే అండి కొమ్మరి వాళ్ళ సత్రం అక్కడికి బాగుండి అంటాడు రాజు రయ్య అంటే సరే లోపలికి రా అంటాడు వెరీ ఇంట్రెస్టింగ్ బిగ్ బిగ్ ఆర్గనైజేషన్స్ అలా నడుస్తుంది తెలుసా నాయుర్ సొసైటీ ఇన్ కేరళ వాళ్ళ నాయుర్ సందర్భం ఎందు ఆత్మభావం ఉంటుంది అందరం ఒకటే మనందరం ఒకటే దాన్ని ఆత్మభావము ఉంటారు సో దీంట్లో ఏమవుతుందంటే చాలా ఎక్స్పాన్షన్ ఉంటుంది ఫ్యామిలీతోటి ఇంక్లూడ్ అయ్యి ఫ్యామిలీతోటి పరిమితమే కాకుండా బాగా ఎక్స్పాండ్ అవుతుంది ఆ క్యాస్ట్ వాళ్ళందరూ కూడా ఆత్మస్వరూపులే ఇంకొంచెం ముందుకు వెళ్తే ప్రాంతీయాభిమానం ఉంటుంది మద్రాసీ పంజాబీ ఇటువంటి ప్రాంతీయాభిమానాలు ఉంటాయి ఆ ప్రాంతం వాళ్ళందరూ ఆత్మస్వరూపులు ఆ ప్రాంతం వాడు కాకపోతే వాడు బయట వాడైపోతాడు అటువంటివి ఉంటాయి ఇంకొంచెం ఎక్స్పాండ్ బాగా ఎక్స్పాండ్ అయినట్టు క్యాస్ట్ కంటున్నాయం కదా క్యాస్ట్ కంటే ప్రాంతీయాభిమానం కొంచెం ఎక్స్పాన్షన్ ఉన్నట్టు నేషనలిస్టిక్ నేషనలిజం అని ఉంటుంది ఇప్పుడు దేర్ఆర్ టూ థింగ్స్ పేట్రియాటిజం వర్సెస్ నేషనలిజం పేట్రియాటిజం అంటే ఏమిటి ఈ దేశభక్తు దేశ దేశంలో జనులందరూ నా ఆత్మస్వరూపులే వారికి నేను సేవ చేయాలి దట్ ఈజ్ పెట్రియాటిజం నేషనలిజం అన్నది పెట్రియాటిజం ఇంక్లూడ్ అయి ఉంటుంది బట్ సమ్ టైమ్స్ ఈ నేషన్ కాకపోతే పరాయి నేషన్ అయితే వాళ్ళు శత్రువులు భావం కూడా ఉంటుంది అన్య అన్యభావం ఉంటుంది శత్రుభావం ఉన్నా ఉండకపోయినా ది అదర్ వాళ్ళు నాక మనకంటే భిన్నము ఈ నేషనలిస్ట్ పీపుల్ ఎలా ఉంటారంటే ఆ నేషన్కి చెందిన వాళ్ళకి చాలా పెద్ద సేవ చేస్తారు కానీ ఇతర నేషన్స్ వాళ్ళని ది అదర్ ఇతరముగానే దర్శిస్తారు ఎక్స్క్లూడ్ చేస్తారు ఇతరముగా దర్శిస్తారు ఆ ముగా దర్శించే సందర్భంలో ఒకప్పుడు మీకు కలహాలు వస్తాయి యుద్ధాలు కూడా వస్తాయి ఇంకా అంతకంటే పెద్దది రేసిస్ట్ రేస్ ఇప్పుడు హిట్లర్ అప్పట్లో ప్రపోజ్ చేశాడు సెకండ్ వరల్డ్ వారికి మూలంలో జర్మన్ రేస్ దానికి నార్త్డిక్ రేస్ అని పేరు ఎన్ఓఆఆర్డీఐసి ఇది ఆర్య జాతి ద్రావిడ జాతి ఇలాగే నార్త్డిక్ రేస్ ఈ నార్డిక్ రేస్ ప్రజలు ఎక్కడున్నా కూడా అదంతా వాళ్ళందరూ మనవాళ్ళే అని అతను ఏం చేశాడంటే ఆస్ట్రియాని జర్మనీలో కలిపేశాడు ఎందుకంటే ఆస్ట్రియాలో ఉన్నవాళ్ళు కూడా నార్దిక్ రేసే కనుక వాళ్ళు కూడా జర్మనీ ఆ తర్వాత జకర్స్ లేవేకేయాలో సగాన్ని జర్మనీలో కలిపేశాడు ఎందుకంటే వాళ్ళందరూ జర్మన్ రేసే అని ఈ విధంగా జర్మన్ రేస్ ఎక్కడున్నా అదంతా మేమే అదంతా ఒక్కటే అని ఆయన సెకండ్ వరల్డ్ వార్ అలా ప్రారంభం చేశాడు కాబట్టి రేసిజంలో చాలా ఎక్స్పాన్షన్ ఉంటుంది లాట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ కానీ అట్ ది సేమ్ టైమ్ కొంతవరకు మాత్రమే ఎక్స్పాండ్ అయ్యి ఆ తర్వాత మిగిలిందంతా కూడా ఎక్స్క్లూడ్ అవుతుంది వాళ్ళందరూ ఇతరము దాని నుంచి ద్వేషాలు యుద్ధాలు కూడా వస్తాయి కానీ ఎక్స్పాన్షన్ అయిన మేరకు కొంత లాభాలు కూడా ఉంటాయి అభివృద్ధి అవి జరుగుతాయి కాబట్టి మంచి ఎక్స్పాన్షన్ బిగ్ ఎక్స్పాన్షన్ వీళ్ళందరూ నా స్వరూప్ నా వాళ్ళే అనే ఏకత్వం ఫర్దర్గా ఇంకా ఎక్స్పాండ్ అయినప్పుడు ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వన్ మానవ మాత్రుడు ఎవడైనా ఆత్మస్వరూపుడే ఇది మీకు యునైటెడ్ నేషన్స్ అలాంటి వాటికి ఉన్నటువంటి వాళ్ళ చాప్టర్ ఇవ ఉంటున్నాయి ఆ బేసిక్ ప్రిన్సిపుల్స్ ఏవో ఉంటాయి మీరు అది చూసినట్లయితే మానవజాతంతా ఒక్కటే అందరూ ఆత్మస్వ మానవులందరూ ఆత్మస్వరూపులే అన్నట్టుగా ఉంటుంది ఆ చాప్టర్ అది చాలా గొప్ప ఎక్స్పాన్షన్ నిజానికి వేదాంత అధ్యయనము అక్కడ ప్రారంభం All human beings are one. And so that is the starting point of Vedanta. That is not the end point of Vedanta. That is the starting point of Vedanta. That is the end point of nationalism, religionism, casteism, even the end of your humanism. All humanity is one. That is the Vedanta prarama. Vedanta is a human being. Humanity is a human being. అంత అయితే భగవద్గీతలో కూడా యహ మానవ అని వస్తూ ఉంటుంది ఈ విధంగా ఆ శ్లోకం సరే యహ మానవ ఏ మానవుడైతే అంటే అక్కడ ఏ పలానా మతం వాడని వర్గం వాడని వర్ణం వాడని కాదు ఏ మానవుడైతే ఎవడైనా సరే కాబట్టి వేదాంతమునకు అధికారి ఎవడు అంటే ది ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ వన్ అని ఆ రకమైన ఏకత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్నవాడే వేదాంతంలో ముందుకు వెళ్ళగలుగుతాడు ఎందుకంటే ఇది అది స్టార్టింగ్ పాయింట్ తర్వాత ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ వన్ అంతేకాకుండా ఇప్పుడు నేను ఉన్నాను వెళ్తున్నాను అక్కడ ఒక పశువు కనపడుతుంది దానికి నాకు భేదం ఏమిటి అంటే నేను హ్యూమన్ బీయింగ్ అది యానిమల్ యానిమల్ అంటే యానిమల్ బీయింగేగా వాస్తవంలో రెండు కూడా సమానమైన ప్రాణము గలవియే కాబట్టి హ్యూమన్ బీయింగ్ నుంచి లివింగ్ బీయింగ్కి మీరు ఎక్స్పాండ్ అవ్వాలి ఎక్స్పాండ్ టు ది లివింగ్ బీయింగ్ సకల ప్రాణికోటి ఒకే ఆత్మతత్వము అని దర్శించాలి ఎస్టు సర్వాణి భూతాన్ని ఆత్మై బాభూద్విజానత మీరు అనుకోవచ్చు ఎందుకు ఇలాగా తను అని మొదలుపెట్టి ఇలా ఇలా ఎందుకు చెప్పుకొచ్చాము అంటే దాని అభిప్రాయం ఏంటంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆ విషన్నను ఎక్స్పాండ్ చేయటమే ప్రయోజనము అతను చేయాల్సిన పని విషన్ కనుక ఆల్రెడీ కొంత మేరకు మనం ఎక్స్పాండ్ చేస్తూనే ఉన్నాము ఇది నా కుటుంబము అన్నప్పుడు వీడి యొక్క విషన్ కొంత ఎక్స్పాండ్ అయినది వీళ్ళు నా క్యాస్ట్ వాళ్ళు అన్నప్పుడు ఇంకొంచెం ఎక్స్పాండ్ అయినది సో ఈ ఎక్స్పాన్షన్ అనే ప్రాసెస్ని మీరు బాగా ముందుకు తీసుకువెళ్ళి మీరు ఏ మేరకు ఎక్స్పాండ్ అవుతారో అంతకుముందు ఉన్నటువంటి ఆ సంకుచిత భావములన్నీ కూడా జారిపోతూ ఉంటాయి నా ఫ్యామిలీ నా భార్య నా పిల్ల నా కూతురు నా కొడుకు అనే ఈ మామ అనే భావన జారిపోతే గానీ వాడు సమాజానికి సేవ చేయలేకపోతాడు ఆ విధంగా ఎక్స్పాన్షన్ అన్నది సంభవము అదేమీ అంత అసంభవము కాదు కేవలము థియరిటికల్ మాత్రమే కాదు ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్ మన జీవితాల్లో ఇటువంటి ఎక్స్పాన్షన్ మనకి ఇప్పటికే అనుభవంలో ఉన్నది ఈ ఎక్స్పాన్షన్ మనం ఇంకా ఫర్దర్గా ముందుకు తీసుకువెళ్ళాలి ఎంతవరకు ముందుకు తీసుకువెళ్ళాలి అంటే సకల ప్రాణికోటి ఆత్మరూపమే అనే వరకు ముందుకు తీసుకువెళ్ళాలి ఆ విధంగా దర్శించటము సంభవము అలా ఎవడైతే దర్శిస్తాడో ఆ కాలమునందు ఎస్మిన్ కాలే ఏ కాలమునందుైతే అలా దర్శిస్తాడో తత్ర కాలమునందు ఏకత్వం అనుపశ్యత మళ్ళీ అనుపశ్యత అను అంటే రెండర్థాలు ఇంతకుముందు చెప్పుకున్నవి ఒకటి శాస్త్ర ఆచార్యోపదేశం అను అని ఒక అర్థం అనుపశ్యత అంటే అంతర్దృష్టి తన స్వరూపమును ముందు సాక్షాత్కరించుకోగలగాలి ముందు తన స్వరూపము చిన్మయసత్ అని దర్శించాలి ఆ విధంగా దర్శించిన వాడు మాత్రమే సర్వము ఆత్మరూపము అని దర్శించగలుగుతాడు ఆ విధంగా ఏకత్వాన్ని శాస్త్రము యొక్క అధ్యయనం చేసి ఎవడైతే దర్శించటం నేర్చుకుంటాడో వాడికి తత్ర సర్వము ఆత్మరూపంగా దర్శించిన ఆ కాలమునందు అంటే సర్వాత్మభావము సిద్ధించిన కాలములందు కహ మోహ కహ శోక మోహము మోహము ఉన్నదాని తప్పుగా తెలుసుకుంటా దాన్ని మోహము శోక అంటే దుఃఖము ఎప్పుడు కూడా మోహముంటేనే శోకం ఉంటుంది లేకపోతే శోకం ఉండదు మోహాన్ని బట్టి శోకం ఇప్పుడు సర్పము సర్పాన్ని చూడబట్టే భయము కలిగింది భయం అంటే శోకమే కాదు దుఃఖమే కాదు కూడా సో భయం ఎందుకు కలిగింది వీడు సర్పాన్ని చూడబట్టి కలిగింది సర్పాన్ని ఎందుకు చూసాడు మోహమే కదా అక్కడ సర్పము లేని చోట సర్పమును చూచుట మోహము మనం కూడా శత్రువుని చూసి మనం భయపడతాం దుఃఖాన్ని పొందుతాం శత్రువు అనేవాడు లేడు అసలు కానీ మనకి శత్రువు కనపడతాడు లేకపోవడం ఏమిటండి బాబు ఉన్నాడండి వాడు కోర్టు కేసు వేశాడు నా మీద శత్రువు ఉన్నాడు దేనికి దేనికి వేసేట్రా కోర్టు కేసు అంటే రెండు ఎకరాలు నేల పంచుకోవడంలో వాడి కోర్టు కేసు వేశాడు వాడు అడిగింది ఏదో వాడికి మిగిలిన దాంతో తృప్తిగా ఉంటే కోర్టు కేసు లేదుగా కాబట్టి శత్రువుని మనం క్రియేట్ చేసుకున్నాం తప్పిస్తే వాడు శత్రువు అయిపోడు మనమే శత్రువుని నిర్మాణం చేసుకుంటాం మనకున్న రాగద్వేషాల కారణంగా మనకుండే సంకుచిత భావాల మూలంగా శత్రువు వస్తాడు మనకుండే స్వార్థాన్ని బట్టి శత్రువు వస్తాడు వాస్తవంలో శత్రువు అనేవాడు ఎవడో ఉండడు శత్రువు లేకపోతే దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది శత్రువుని బట్టే కదా దుఃఖం వచ్చేది కాబట్టి మోహం ఉండాలి మోహం ఉంటేనే దుఃఖం అటువంటి ఏకత్వజ్ఞానము గలవానికి మోహం ఎక్కడిది మోహముండదు మోహము లేకపోతే శోకం ఎక్కడిది శోకము ఎక్కడది అనొచ్చు క్వా అంటే ఎక్కడిది శోకము ఏది ఖహా అంటున్నారుగా వాడికి మోహము ఏది అంటే మోహము ఏదీ లేదు శోకము ఏది అంటే శోకము ఏది లేదు అంటే అర్థం శోకమోహాలు లేవు అంటే వాడు జీవన్ముక్తుడైనాడు అనే అర్థం భాకారులు ఎస్ సర్వాణి భూతాన్ని ఎస్మిన్ కాలే యథోక్తత్మని వాన్ అంటే దేనియందైతే దేనియందైతే అంటే ఆ దేనియందు అంటే దేనియందు అది ఏమిటది సర్వనామ ఎప్పుడో ఒక నౌన్ అని చెప్తూ ఉంటుంది ఆ నౌన్ ఏది అంటే మీరు కాలాన్ని చెప్పచ్చు ఏ కాలమునందైతే అని చెప్పవచ్చు లేకపోతే సర్వనామ ఎప్పుడు గడచిన దానిని పరామర్శ చేస్తుంది కనుక గడచిన శ్లోకంలో ఏ ఉందో దాన్ని యశ్విని పరామర్శ అన్నప్పుడు ఆ యశ్విని అర్థము ఏ ఆత్మయందైతే అని చెప్పాలి యథోక్త ఆత్మని పైన చెప్పినటువంటి ఆత్మ ఏది ఏ ఆత్మయందైతే సకల ప్రాణులు అంతర్గతములు అయిపోతాయో అలాగా ఎస్మిన్ అంటే ఎస్మిన్ ఆత్మని అని కూడా చెప్పవచ్చు ఇత ఆత్మని వా ఓకే తాన్యవ భూతాన్ని సర్వాణి పైన కూడా సర్వాణి భూతాన్ని అనే మాట వచ్చింది ఆత్మ కాబట్టి ఎస్మిన్ అంటే ఆత్మని మళ్ళీ సర్వాణి భూతానే అని వచ్చింది కదా ఆ భూతములే ఆ సకల ప్రాణులు పైన చెప్పిన సకల ప్రాణులే సో ఆ సకల ప్రాణులు సో ఆత్మైవ అభూత్ వాడికి ఆత్మ అయిపోయాయి ఎందుకు మామూలుగా అయితే దేహభావం గలవాడికి తాను వేరు సకల ప్రాణులు వేరు అన్ని సపరేట్ సెపరేట్గా మిగిలి ఉంటాయి కానీ వీడికైతే ఆత్మే అయి కూర్చున్నాయి అన్నీ కూడా అలా ఎందుకయ్యాయి పరమార్థ దర్శన పరమార్థాత్మ దర్శనాత్ ఆత్మైవా భూత్ అంటే పరమార్థ ఆత్మని దర్శించాలి ద సుప్రీంలీ రియల్ ఆత్మని దర్శించాలి పరమ అర్థ ఆత్మ సుప్రీంలీ రియల్ ఆత్మను దర్శించాలి ఇప్పుడు మీరు దీనికి ఎలా ఉందంటే జగత్తునంతా ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు నా హృదయంలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు ఇప్పుడు నేను ఎక్కడ మొదలు పెట్టాలి ఈశ్వర దర్శనాన్ని హృదయంతో మొదలు పెట్టాలా జగత్తుతో మొదలు పెట్టాలా అని అసలు ప్రశ్న ఉదయిస్తుంది భక్తుడు ఏమంటాడో తెలిసినా జగత్తుతో మొదలు పెట్టుకుంటాడు ఎందుకంటే సంచీలో బట్టలు సర్దుకుని కాశీ శ్రీశైలం తిరుగుతూ ఉంటాడు జగత్తుతో మొదలు భక్తుడు తీర్థయాత్ర అదే వీరు జగత్తుతో మొదలు పెడతారు తీర్థయాత్ర ఏమండరాజ్ వేదాంతులు హృదయంతో మొదలు మెడిటేషన్ కూడా మెడిటేషన్ ఉన్నది ఎలా చేస్తామంటే దాంట్లో మొట్టమొదట తన హృదయం నా హృదయమునందు ఈశ్వరుడు ఉన్నాడు అని భావన చేస్తాం ఆ తర్వాత స ఇతర ప్రాణుల ఒక క్రమంలో ఇతర ప్రాణుల ఈశ్వరుడు ఉన్నాడు అని భావన చేసి మళ్ళీ ఫైనల్గా ఆ ఈశ్వరుడే నా హృదయమునందు ఉన్నాడు అని భావన చేయటం ఇది ఒక మెడిటేషను కాబట్టి అంతటా దేవుడే ఉన్నప్పుడు మనం హృదయంతో ప్రారంభించాలా జగత్తుతో ప్రారంభించాలా అంటే భేద బుద్ధి కలిగిన భక్తుడు జగత్తుతో ప్రారంభిస్తాడు అంటే అదొక స్టెప్ అందరికీ ఉంటుంది ఆ అవస్థ అలా ఉంటుంది కొంతమందికి ఈ అవస్థ యవ్వనంలోనే చిన్న వయస్సులోనే యువనంలోనే పూర్తయిపోయి కొంచెం వయసు వచ్చేప్పటికీ ఆత్మనిష్ట అలవడుతుంది కొంతమందికి యవ్వనంలో ఇవే ఉండవు యువనలో డబ్బు భోగాలే ఉంటాయి వయస్సు వచ్చినా కూడా ఆత్మనిష్ట అలవాడని సమస్య కూడా ఉంటుంది వాళ్ళకి ఆ ప్రాసెస్ ఉంటుంది సో మొత్తానికి జగత్తుతో మొదలుపెట్టి తన దగ్గరికి రావడమా ఈశ్వర అన్వేషణ సందర్భంలో ఈశ్వ తనతో మొదలుపెట్టి జగత్తు దగ్గరికి వెళ్ళడమా అని ప్రశ్న వస్తే సరైన సమాధానము తనతో మొదలుపెట్టి జగత్తు దగ్గరికి వెళ్ళాలి ముందు తన ఎందు దర్శించగలిగితే తన హృదయంలో అప్పుడు సకల ప్రాణుల హృదయంలో ఈశ్వరుణ్ణి దర్శించగలుగుతారు ఆ సందర్భం ఏమిటంటే ఈశ్వర సర్వభూతానం హృదయేర్జున తిష్టతి సకల ప్రాణుల హృదయంలో ఈశ్వరుడే ఉన్నాడు అన్నప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలి తనతో మొదలుపెట్టాలి జగత్తుతో మొదలుపెట్టకూడదు అలాగే పరమార్థాత్మ దర్శనం కూడా తనతోటే మొదలు పెట్టాలి ఎందుకనంటే దానికి ఒక ఉంది One who starts near goes far. One who starts afar goes nowhere. Okay. That's what it's called. That's why, if the devil has a house in the house, he can't find a house in the house, he can't find a house in the house, he can't find a house in the house. If you're here, you can't find a house in the house. తెచ్చాడుతూ ఉంటారు దేవుడు నా హృదయంలో ఉన్నాడని బదులు పెడితే అబ్బో మీరు చాలా పైకి వెళ్ళిపోతారు ఎంత పైకి వెళ్ళిపోతారంటే సర్వాత్మభావము అనే స్థితికి వెళ్ళిపోతారు పరమార్థాత్మ దర్శనం చేయాలి తన యొక్క సుప్రీంలీరియర్ స్వరూపాన్ని దర్శించాలి ముందు నెయ్యట స్టాత్వితీయ వర్షాలు ఎలాగో పరమార్థాత్మ దర్శనము అంటే దేహము కాదు ఇంద్రియములు కాదు మనసు కాదు బుద్ధి కాదు అహంకారము కాదు శుద్ధ చైతన్య స్వరూపుడుగా ఉండుట దీన్ని పరమార్థాత్మదర్శనము అంటారు ఎవడైతే శుద్ధ చైతన్య స్వరూపుడుగా అలాగా ఆత్మనిష్ఠుడై వాడికి భేదదృష్ట అంతా పోతుంది భేద దృష్టి పోయి వాడు అప్యారెంట్లీ హీ బిగ్యాన్ విత్ హింసెల్ఫ్ బట్ దట్ హిమ్ సెల్ఫ్ అన్నది హి సెల్ఫ్ ఎంత ఎక్స్పాండ్ అయిపోతుందంటే సకల ప్రాణులను దానిలో అంతర్భాగం అయ్యే లెవెల్కి అది ఎక్స్పాండ్ అయిపోతుంది ఆ విషన్ ఎక్స్పాండ్ అయిపోతుంది ఆ విధంగా పరమార్థ దర్శనము చేయటం వలన ఏ కాలమునందైతే ఎవనికైతే సకల ప్రాణులు ఆత్మైవ అభూత్ ఆత్మరూపముగానే అవుతాయో ఆత్మైవ సంవృత్త ఆత్మలో అవి ఇంక్లూడ్ అయిపోతాయి ఆత్మగానే అయిపోతాయి ఎందుకన్న అలా అయిపోతాయి పరమార్థ వస్తు విజానత వస్తు ఇప్పుడు దేహమే నేను అని ఆత్మ దేహం నందు ఆత్మభావం గలవానికి జగత్తు మాట కుటుంబం వాళ్ళు కూడా తనకంటే భిన్నంగా మిగిలి ఉంటారు ఎవడో ఆత్మ ఉండదు వాడి ఆత్మకి ఎవళ్ళు ఉండరు వాడి ఆత్మ వాడే సో అలా కాకుండా పరమార్థ వస్తు జానత ఆత్మ అనగానేమి శుద్ధ చైతన్యమే ఆత్మ అయితే ఈ దేహము ఏ చైతన్యంలో ప్రకాశిస్తుందో సకల జగత్తు కూడా అదే చైతన్యంలో ప్రకాశిస్తూ ఉంటుంది ఇప్పుడు దేహం అనేది నేను అనుకోవడానికి ముందు దేహము తెలియాల కర్లేదా దేహము తెలియాలంటే ఎలా తెలిసింది దేహము దేన్ని బట్టి దేహం తెలిసింది అంటే ఆత్మ చైతన్యాన్ని బట్టి దేహం దేన్ని బట్టి జగత్తు తెలిసింది ఆత్మచైతన్యాన్ని బట్టి జగత్తు తెలిసింది కాబట్టి ఏది దేనియందు ప్రకాశిస్తుందో అది దానికంటే భిన్నంగా ఉండదు ఏ మొత్తం సినిమా అంతా ప్రకాశంలో ప్రకాశిస్తుందో ఆ ప్రకాశం భిన్నంగా ఆ సినిమా ఎప్పుడూ ఉనికి లేనేలేదు దానికి చూపునందు ఘటం ప్రకాశించింది అనుకోండి చూపునందు ఘటం ప్రకాశించింది అంటే ఘటం ప్రకాశించిందంటే ఘటహాస్తి అని తెలిసిందే చూపునందు ప్రకాశించిన ఘటము చూపు కంటే ఉండదు చూపు ఎందే ఉంటుంది ఘటం ఘటం బయట ఉంటుందని మీరు అలా అనుకోవడానికి అలవాటుపడి ఉంటారు అది మీ కంట్లో ఉంటుంది మీ నల్లగుడ్డులో ఉంటుంది అది నల్లగుడ్డులో కాదు రెటీనా మీద ఉంటుంది రెటీనామే కాదు విషన్ సెంటర్లో ఉంటుంది విషన్ సెంటర్లో కాదు మనస్సులో ఉంటుంది మనస్సులో కాదు చైతన్యంలో ఉంటుంది మీ చైతన్యంలో ఉంటున్నది ఎప్పుడేది అది ఉందని తెలుస్తుంది లేకపోతే తెలియనే తెలియదు అసలు కాబట్టి సకల జగత్తు మీ చైతన్యంలో ఉంటుంది దేహంతో సహా ఈ దేహంతో సహా కాబట్టి పరమార్థ వస్తువు ఆత్మ చైతన్యము ఎటువంటి చైతన్యము ఈ దేహము ఇంద్రియములు మనస్సు మాత్రమే గాక ఈ సకల జగత్తు కూడా అదే చైతన్యంలో ప్రకాశిస్తూ తెలుస్తూ ఉన్నది విశ్వం నిజాంతర్గతం కృష్ణామూర్తి స్తోత్రం విశ్వం నిజాంతర్గతం ఎలాగా దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం దర్పణంలో అద్దంలో నగరం కనపడుతోంది ఇప్పుడు నగరం ఎక్కడుంది అద్దంలో అంతర్గతమై ఉంటుంది బయట ఉంటుందా అద్దంలో అంతర్గతమై ఉంటుంది అలాగే సినిమా తెర మీద మీకు ప్రపంచం కనపడుతోంది ఆ ప్రపంచం అంతా దేనియందు ఉంటుంది ఆ సినిమా తెర ఉంటుంది అలాగే మీ చైతన్యమునందు ఈ సకల జగత్తు ప్రకాశిస్తూ ఉంటుంది సినిమా తెర మీద ఉన్నది సినిమా తెర మీద హీరో ఉన్నాడు వాడు తెర కంటే భిన్నంగా ఉన్నాడా తెరలో అంతర్గతమై ఉన్నాడా తెర కంటే భిన్నంగా లేనేలేడు నామరూపాలు భిన్నంగా ఉండవు ఊరికేలా కనపడతాయంటే కాబట్టి సకల జగత్తు కూడా ఆత్మస్వరూపమునందు ప్రకాశిస్తుంది గనుక ఆత్మ చైతన్యము కంటే భిన్నముగా లేనేలేదు కాబట్టి సకల ప్రాణులు ఆత్మస్వరూపములే అయిపోతాయి వాడికి పరమార్థ వస్తువు విజానత అలా అయిపోయినప్పుడు తత్ర తస్మిన్ కాలే ఆ కాలమునందు ఎస్మిన్ అంటే ఎస్మిన్ కాలే అని చెప్పినప్పుడు తత్ర అంటే తస్మిన్ కాలే అని చెప్పాలి చూడండి ఎస్మిన్న ఎత్రాన్నా ఒకటే తస్మిన్నన్నా తత్రాన్నా ఒకటే కాబట్టి ఎస్మిన్ కాలే తస్మిన్ కాలే సపోజ్ ఎస్మిన్ ఆత్మని అని చెప్పారనుకోండి తస్మిన్ ఆత్మని ఓకే ఆత్మ త్ర ఆత్మని వా కాబట్టి ఆ కాలమునందు ఆత్మయందు అటువంటి ఆత్మస్వరూప సాక్షాత్కారము గలవాని ఆ ఆత్మయందు కోమోహోక మోహము ఏది శోకము ఏది మోహము శోకము ఉండనే ఉండవు